జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం పద్నాలుగవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో वशिष्ठ महर्षि श्रीरामचंद्रुकी तत्वचेस्त राम की रामा या व्यापारवती रसविद काचिकना दृष्टियापरनताषयोन्मा च वैप्चि ే అప్యవలంబ్య విశ్వఖిలం నివృతం నీ కలితూర్వాణ ప్రకరాధం సర్గవ శోకదృష్టి యుక్తిదృష్టి తిరిగి అని దృష్టులు మూడు రకాలు ఇవి ఒకదానికన్నా ఒకటి బలమైనవి నేను యుక్తి దృష్టిని తత్వదృష్టిని ఆశ్రయించి ప్రపంచ మూలాన్ని విశ్లేషణ చేశాను యుక్తి దృష్టి అనేది పటిష్టమైన తార్కిక విచారణ ద్వారా ప్రమాణ ప్రమేయ పరీక్ష చేయగల కవులు అనగా శాస్త్రవేత్తలు ఆదరించేది తత్వ దృష్టి అనేది శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పరతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకున్న జీవన్ముక్తులు ఆదరించేది ఈ రెండు దృష్టులను ఆశ్రయించి ప్రపంచ మూలాన్ని వరకు విశ్లేషించానంటే ఈ మూడు దృష్టులు ఆ దృష్టులు జీవులు ఎక్కడ లేరో ఎక్కడ శూన్యత్వం కూడా లేదో ఎక్కడ భ్రాంతి లేదో అలాంటి పరబ్రహ్మ వరకు విశ్లేషించాను ఈ విషయం నూట తొంభై వచ్చింది ఇది విని శ్రీరామచంద్రుడు అన్నాడు మీరు చెప్పింది నిజం గురుదేవ యుక్తి దృష్టితో ఆలోచిస్తే ఈ జగత్తు ఒక భ్రాంతి తత్వదృష్టితో ఆలోచిస్తే ఇది కేవలం బ్రహ్మసత్త దీనికి వశిష్ఠుడన్నాడు అవునయ్య ఈ పరబ్రహ్మే జీవుడై మళ్ళీ విచారం చేసి తనే బ్రహ్మనని తనే ఈ జగత్తు కూడా అని తెలుసుకుంటున్నాడు శ్రీరాముడు అంటున్నాడు ఇదే ఆశ్చర్యంగా ఉంది గురుదేవ సృష్టి వెనకాల ప్రళయానికి తర్వాత ఆ పైన మోక్షదశలోనూ కూడా పరమాత్మ ఏకరూపంగా ప్రకాశిస్తున్నాడు కానీ ఆ సమయాలలో దిక్కు అనేది ఉండదు దిక్కు లేని చోట ఏ దీపం మాత్రం ఎలా ప్రకాశించగలదు అంటే వశిషుడన్నాడు నిజమేనయ్యా ఇది ఆశ్చర్యకరమే ఆ మాటను శృతే ఒప్పుకుంది విభుం చిదానందమరూపమద్భుతం ఆ పరమాత్మ సర్వవ్యాపీ చైతన్యానందస్వరూపుడు అంతకు మించి వేరే రూపం లేనే లేదు ఆయన డు అంది దీనిని స్మృతులలో క్చర్యవత్ పశ్యతి క్చిదేనం ఆశ్చర్యవద్దతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చమన్యశోతి శ్రువాప్యేనం వేదనచైవ క్షిత్ భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకమి ఒకడు దీనిని ఆశ్చర్యం అన్నట్లుగా చూస్తాడు దీనిని గురించి చెప్పేవాడు కూడా అలాగే చెప్తాడు వినేవాడు కూడా అలాగే వింటాడు ఎంత విన్నా ఇది ఎవడికి అర్థం కాదు అని చెప్పారు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ రెండు ఉంటంకింపులు వ్యాఖ్యాతవే రామ నువ్వు చెప్పే చిదీపం నువ్వు రోజు చూసే సూర్యాదుల వంటి దీపం కాదు వాటన్నిటినీ కూడా చేసే దీపం అది జ్యోతిస్సులకే జ్యోతిస్సు ఒకే చైతన్యం స్వప్న దశలో తను ద్రష్టగానే ఉంటూ మరోపక్క తనే దృశ్యంగానూ దర్శనక్రియగానూ ఉంటుంది అంటే చైతన్యం ద్రష్ట దృశ్యము దర్శనము అనే త్రిపుటిగా ఉండటాన్ని ప్రతి వాడు ప్రతిరోజు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు అయినా సరే జాగ్రత్త ప్రపంచంలో కూడా ఆ చైతన్యమే త్రిపుటి రూపంగా ఉంది అంటే ఒప్పుకోలేకపోతున్నాడు వివరించి చెబితే ఆశ్చర్యపోతున్నాడు ఈ ఆశ్చర్యం అగ్నులకి గాని మాబూటి వారికి కాదు సృష్టి ఆదిలో దిక్కులు లేనప్పుడు చైతన్యం ఎలా ప్రకాశిస్తుందో కదా అంటున్నావు నువ్వు సృష్టి ఆదిలో కానీ ప్రళయానంతరంలో కానీ మోక్షంలో కానీ భాష్యాలు తొలగిపోతాయే కానీ భాసకం మాత్రం ఎక్కడికి పోదు అప్పటి స్థితి జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఏది కాదు కనుక అప్పుడున్న చిద్దీపమే తురియం అనబడుతోంది రామ ఆ తురియాన్ని అందుకో జ్ఞాన భూమికల పరిపాక క్రమంతో దానిని గట్టిపరచుకుని పాషాణమౌనంలో ఉండిపో నిర్వికల్ప సమాధిలో ఉండిపో ఎవరైనా దుర్మార్గులు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే దానిని పట్టించుకోకు వశిష్ఠమహర్షి ఇలాంటి శ్రీరామచంద్రుడు అన్నాడు గురుదేవ బుద్ధౌ యావ నామ జగద్భ్రాంతిర్నకించన నూన్న వాస్తామ భవిష్యతీ నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట తొంభై రెండవ సరిగ్గా రెండవ శ్లోకం మీరు చెప్పిన తత్వం తెలిస్తే జగద్భ్రాంతి అనేది లేనే లేదు అది పూర్వము లేదు ఇప్పుడు లేదు భవిష్యత్తులోనూ ఉండబోదు ఇక్కడ మనం గమనించవలసిన రెండు విషయాలు ఉన్నాయి ఒక విషయం ఇదే విషయాన్ని చార్యుల వారు తమ వార్తిక గ్రంథంలో అందంగా చెప్పారు తత్వమ్యాక్యోత్ అవిద్యా సహకార్య నాసీదస్తి భవిష్యతి తత్వమసి మొదలైన మహావాక్యాల సమ్యక్ జ్ఞానం కలిగితే చాలు అవిద్య తన కార్యంతో సహ ఉండలేదు లేదు ఉండబోదు రెండవ గమనికేమిటంటే శ్రీరాముడు ఈ విధంగా ప్రారంభించి తనకు సందేహాలన్నీ తొలగిపోయాయి అని ప్రకటిస్తూ దానికి నిరూపణగా గురువుగారు చెప్పిన సిద్ధాంతం సారం మొత్తాన్ని సంగ్రహంగా ఒప్పచెప్పాడు దీనికి వాల్మీకి మహర్షి మూడు సర్గలను కేటాయించాడు అందులో మొదటి సర్గలో శ్రీరాముడు ఈ దృశ్యప్రపంచమంతా చిన్మాత్రమేనని వివరించాడు రెండవ సర్గలో ప్రపంచంలో ద్వైతమే లేదు అన్నాడు నా నభ్రాంతి నుఃఖం నోదయ విద్యా సుఖం దుఃఖ మితిబ్రహ్మవ నిర్మలం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట తొంభై మూడవ సర్గ పదవ శ్లోకం అవిద్య లేదు భ్రాంతి లేదు సుఖం లేదు దుఃఖం లేదు విద్య అవిద్య సుఖం దుఃఖం ఇవన్నీ నిర్మల బ్రహ్మస్వరూపాలే అన్నాడు మూడవ సర్గలో పరమ సూక్ష్మమైన పరబ్రహ్మలో జీవులందరూ ఎవరికి వారు వారి వారి బ్రహ్మాండాలను సృష్టి చేసుకుంటున్నా ఏ ఒక్కటి రెండవదానితో ఢీ కొట్టడం లేదు అన్నాడు అధ్యాస మీద అధ్యాసగా పరంపర అంతా సాగిపోతోంది అన్నాడు అందుకే ఈ దృశ్యప్రపంచాలన్నిటికీ అధిష్టానమైన శుద్ధ చైతన్యం కంటే వేరే అస్తిత్వం లేదు అన్నాడు ఇలాంటి సత్తాస్థితిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు కూడా రమిస్తూ ఉంటారు అన్నాడు తనకిక అందవలసింది అందిందని తాను స్వయంగా సాధించి అనుభవించి చెబుతున్నానని బ్రహ్మ విష్ణుమహేశ్వరాదులు కూడా ఇటువంటి వ్యవహార అవ్యవహారాతీతమైన దశలో ఉన్నారని కనుక రాముడు కూడా అలాగే ఉండిపోవాలని ఉద్బోధించాడు శ్రీరాముడు ఆ మాటలకు స్పందిస్తూ తనకు ఈ ప్రపంచమంతా కలలోని కొండలాగా కనిపిస్తోంది అన్నాడు ఎంతైనా వశిష్ఠుడు నిఖార్సైన అంది అందుచేత రాముడి చేసిన ప్రకటన విని అలా అయితే నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు చూద్దాం అన్నాడు ఇక నూట తొంభై ఐదవ శ్లోకం దగ్గర నుంచి సర్గ చివరిదాకా వశిష్ఠుడి ప్రశ్నలు శ్రీరాముడి సమాధానాలు సాగే అయితే ఇవి నూట సర్గలోని అవసర్గలోని ప్రశ్న సమాధానాల లాగా ఒక శ్లోకం ప్రశ్న ఒక శ్లోకం సమాధానం అనే పద్ధతిలో సాగలేదు దీంట్లో వశిష్ఠుడు వేసినవి రెండే ప్రధాన ప్రశ్నలు ఆ శ్రీరాముడు చెప్పిన సమాధానం సుమారు అరవై శ్లోకాలు ఈ ప్రశ్నలను శ్రీరాముడు పెంచుకుంటూ ఎలా సమాధానం చెప్పాడో ఇప్పుడు సంగ్రహంగా చూద్దాం వశిష్ఠుడు అడుగుతున్నాడు నిత్యానుభూతమై నెత్తిమీద కూర్చున్న ఈ జగత్తును ఆభాస అనడం ఎలా లేనే లేదు అనడం ఎలా వశిష్ఠుడు తనని పరీక్షించడానికి వేస్తున్నా ఈ ప్రశ్నకి శ్రీరామచంద్రుడు ఇలా సమాధానం చెప్పడం గురుదేవ కారణం లేకుండా ఏ కార్యము పుట్టదు కారణం నుంచి కార్యం పుట్టేందుకు రెండే విధానాలు ఒకటి పరిణామం రెండు వివర్తం జగత్తుకు మూలమైన పదార్థం ఒకటి ఉంది అనుకుందాం అది అవయవ సహితమన్నా కావాలి అవయవ రహితమన్నా కావాలి అది అవయవ అవయవరహితం అయితే దానికి పరిణామం జరిగేందుకు వీలు లేదు అది అవయవ సహితం అయితే దానికి జగద్రూపంగా పరిణామం సంభవించవచ్చు కానీ పరిణామ ప్రక్రియలో కార్యం పుడితే ఇక కారణస్వరూపం అక్కడ ఉండదు చెట్టును కొట్టి బొమ్మగా చెక్కిన తరువాత ఇక చెట్టు చెట్టుగా ఉండడం సాధ్యం కాదు కనుక జగత్తు పుట్టిన తరువాత మూలకారణమైన పదార్థం నశించిపోయింది అని చెప్పాలి అలా చెబితే ఆ మూల పదార్థం కూడా నశించేవాటి జాతిలోకే చేరుతుంది అంటే జగత్తులో భాగం అయిపోతుంది జగత్తులో భాగం జగత్తుకు మూలకారణం ఎట్లా అవుతుంది అది అసంభవం కనుక ఆ మూల పదార్థం అవయవసహితం అనడానికి వీలు లేదు కనుక ఆ మూల పదార్థం అవయవరహితమే అయి అలా అయితే జగత్తు దానిలో నుంచి వివర్త ప్రక్రియ ద్వారానే జన్మించి ఉండాలి మాట ఒప్పుకుంటే జగత్తు ఆభాసమని మిథ్య అని ఒప్పుకున్నట్టే ఇంతకంటే వేరే మార్గం లేదు కనుక జగత్తు నిత్యానుభూతమై నెత్తిన కూర్చున్నా సరే అది మిథ్య కాక తప్పదు దానికి మూలమైన పదార్థం పేరు బ్రహ్మ అది జడమ చేతనమా అని ప్రశ్న నేను అనబడే చేతన పదార్థం జడంలోంచి పుట్టడం అసంభవం కనుక బ్రహ్మ జడం కావడానికి వీలు లేదు అది చేతనస్వరూపమే మూలభూతమైన ఆ చేతనస్వరూపమే ఒక్కొక్క క్షణంపాటు వివర్తాన్ని పొంది ఒక ఆతివాహిక శరీరాన్ని అంటే సూక్ష్మ శరీరాన్ని ధరించినట్లు తనకు తనే కనిపిస్తుంది ఆ ప్రథమ వివర్తరూపం పేరు హిరండ్య గర్భుడు ఆ హిరణ్య గర్భుడు ఆ క్షణకాలంలోనే ద్విపరార్థకాలమనబడే చతుర్ముఖ బ్రహ్మాయుష్య కాలాన్ని దర్శిస్తాడు వశిష్ఠుడు అడుగుతున్నాడు ఇది ఎలా సంభవం దీనిని నమ్మడం ఎలా అంటే శ్రీరామచంద్రుడు సమాధానం చెప్తున్నాడు మీ స్వప్నాన్ని బట్టే దీనిని నమ్మాలి మీ స్వప్నానుభవంలో ఒక్క క్షణంలోనే ఏళ్ల తరబడి కథ నడిచిపోతోంది ఇది సంభవమైనట్టే అది సంభవం కనుక యథార్థ స్థితి ఏమిటి అంటే మిథ్యగా ఏర్పడిన ఈ జగత్తులో మొదటి మిథ్యా జీవుడు హిరణ్య గర్భుడు వీడి ద్వారా జరిగే సృష్టి కూడా మిథ్యగానే కొనసాగుతోంది అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు వశిష్ఠుడు ఈ మాట విని ప్రశ్నిస్తున్నాడు మిథ్యా మిథ్యా అంటున్నావు మిథ్యాత్వం అనే ఈ ధర్మం జగత్తుకు సంబంధించినది అనే అభిప్రాయం జగత్తు నిజంగా లేనిదైతే దానికి మిథ్యాత్వం అనే ధర్మం మాత్రం ఎలా తుకుతుంది అంటే శ్రీరాముడి సమాధానం మీరు వాదాలలోకి వెడుతున్నారు వాటిలోకి వెడితే అసలు తత్వం వాక్కులకు అందనిది కనుక దానిని ఎంతో కొంత వివరించడం కోసం అనేక రకాలుగా చెప్పవచ్చు అధిష్టాన దృష్టిలో జగత్తు సత్యమే కావచ్చు ఆరోపిత జగద్దృష్టితో జగత్తు మిథ్యా అనవచ్చు మిథ్యాత్వానికి స్థానము లేదనే దృష్టితో జగత్తులో మిథ్యాత్వమూ లేదు సత్యత్వము లేదు అనవచ్చు ఏదీ తేల్చి చెప్పలేం కనక అనిర్వచనీయం అనవచ్చు ఇవన్నీ మూలతత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే దృష్టి భేదాలను బట్టి వచ్చే పేర్లు నిజమైన తత్వజ్ఞుడు బాహ్యదృష్టిని వదిలి చరమసాక్షాత్కార వృత్తిలో స్థిరపడిపోయి తనలో తనే శాంతంగా ఉండిపోతాడు వశిష్ఠుడు ప్రశ్న అది పెద్ద మర్రి చెట్టు చిన్న విత్తులో ఇమిడి ఉంటుంది అంటున్నారు కదా అలాగే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మలో ఇమిడి సూక్ష్మంగా ఉంది అని ఎందుకు చెప్పరాదు అలా చెబితే ఈ జగత్తు సత్యమే అని సమన్వయం చూపించవచ్చును కదా శ్రీరాముడు సమాధానం అసలు చెట్టు విత్తులో ఇమిడి ఉంటుందనే మాట ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి చెట్టు చెట్టుగానే ఉండి పొట్టిదై విత్తుకొడుపులో దాక్కుందని ఎవ్వరూ అనలేరు ఏదో సూక్ష్మాణువుల రూపంలో అది బీజంలో దాగి ఉంది అని చెప్పాలి బీజంలో ఉన్న సూక్ష్మాణువులు బీజానికే అవయవాలు అవుతాయి ఆ మొత్తం కలిపితేనే అది బీజం అక్కడ చెట్టుకి స్థానం ఏది కనుక విత్తులో చెట్టు దాగి ఉంది అనడం అంత సముచితం కాదు ఈ విచారణను పక్కన పెట్టి విత్తులో చెట్టు దాగి ఉందని అంగీకరించిన బ్రహ్మ జగత్తుల విషయంలో విత్తు చెట్టు ఉదాహరణ అతకదు ఎందుకంటే చెట్టు విత్తుకడుకులో ఉన్నప్పుడు సూక్ష్మాను రూపంలో కనిపించింది ఆ తరువాత జలకణాలను మట్టి కణాలను కలుపుకొని వృక్షంగా పెరుగుతుంది ఈ జగత్తు ఈ రూపంలో సృష్టి కావడానికి ముందు పరాబ్రహ్మ కడుపులో మరేదో సూక్ష్మరూపంలో ఉంది అనడానికి సాక్ష్యాలు ఏమీ లేవు ఒకవేళ ఉన్న అది మళ్లీ స్థూల రూపంగా పెరిగేందుకు ఇటు విత్తుస్థానీయమైన పరభ్రమకు అటు వృక్షస్థానీయమైన జగత్తుకు భిన్నంగా జలాణువల వంటి పదార్థాలు వేరే ఉండడం సంభవం కాదు కనుక బీజాంకుర ఉదాహరణ ఇక్కడ పని చెయ్యదు దీనికి ప్రశ్న వేశాడు ప్రళయకాలంలో ఈ జగత్తంతా సూక్ష్మ సూక్ష్మరూపంలో పరబ్రహ్మలోనే దాగి ఉంది అని ఎందుకు చెప్పరాదు అంటే శ్రీరాముడు సమాధానం పరబ్రహ్మ అవయవసహితం కావడానికి వీలు లేదని ఇందాకనే నిరూపించుకున్నాం వికారమే లేని నిరవయవ పదార్థంలోంచి వికారసహితమైన సా పదార్థం పుట్టడం సాధ్యం కాదు అలాగే ఆకారం లేని దానిలోంచి ఆకారం కలది పుట్టడం కూడా అసాధ్యమే బ్రహ్మ నిరాకారము నిరవయము అని తేలిపోయింది కనుక సాకారము సావయవము పదార్థం ఎంత సూక్ష్మమైనా దానిలో చేరడానికి వీలేదు వశిష్ఠుడు అంటున్నాడు అవి పోని మన మనస్సులో నాటుకున్న కొన్ని ఆలోచనలే క్షణికంగా సాకారాలే స్వప్నంగా రూపొందినట్టుగా ఈ జగత్తు కూడా క్షణిక విజ్ఞానం యొక్క సాకార స్వరూపమే అనవచ్చు కదా ఇది బౌద్ధుల ప్రక్రియ శ్రీరాముడు దీనికి సమాధానం చెప్తున్నాడు అలా చెబితే జాగ్రత్త దశలో ఉన్న ఆలోచనే స్వప్న దశలో స్థూల పదార్థమైందని చెప్పినట్టు అవుతుంది జాగ్రత్త దశలో ఉండే ఆలోచనకి అక్కడ ఉండే స్థూల పదార్థాలకి అవినాభావ సంబంధం ఉంది కనుక జాగ్రత్త పదార్థాలే స్వప్న పదార్థాలుగా మారాయని చెప్పినట్టు అవుతుంది అంటే జాగ్రత్ ప్రపంచమే స్వప్న ప్రపంచంగా మారింది అని చెప్పినట్లు అవుతుంది దీనికి వశిష్ఠుడు అన్నది అది ఒప్పుకుందం స్వప్నాలు పింఛు పింఛు జాగ్రత్ ప్రపంచాలు లాగానే ఉంటున్నాయి కదా అంటే శ్రీరాముడు అంటున్నాడు నాకు స్వప్నంలో ఒక వెంకయ్య మరణించినట్లు ఆయనను దహనం చేసినట్లు కనిపించింది మరునాడు నిద్రలేచి చూస్తే వెంకయ్య గారు ఇలాగానే ఉన్నాడు జాగ్రత్త స్వప్నము రెండు ఒకటే అయితే వెంకయ్య గారు మళ్ళీ ఎట్లా బ్రతికాడు కనుక స్వప్నంలో పుట్టేది కొత్త ప్రపంచమే అని ఒప్పుకోవాలి అందుకే ఈ ప్రపంచం క్షణిక విజ్ఞానం యొక్క సాకారస్వరూపం కావడానికి వీలు లేదు వశిష్ఠుడి ప్రశ్న మొత్తం మీద నీ విచారణ అంత స్వప్నం మీద ఆధారపడి సాగుతోంది ఒకడికి స్వప్నాలే లేవు అనుకో వారి దృష్టిలో ఈ జగత్తు ఎలా ఉంటుంది రేనావుడు అంటున్నాడు స్వప్నమే లేనివాడెవడున్నాడండి ఈ లోకంలో అంటే వశిష్ఠుడు చెప్పినది స్థూల శరీరంలో ఉన్న మనబోడి వాళ్ళకి స్వప్నాలు ఉంటాయని అది పోతే ఇక కలలే ఉండవని కొందరు అంటున్నారు ఇది చార్వాకుల మతం దానికి శ్రీరాముడు సమాధానం అది యోగుల అనుభవానికి సమ్మతమైనది కాదు విశేషాల వంటి జీవులు కొన్ని ఉన్నాయని వాటికి స్థూల శరీరం లేదని అవి సూక్ష్మ పంచభూతాలతో ఏర్పడి సూక్ష్మ శరీరాలతోనే సంచరిస్తూ ఉంటాయని వాటికి కూడా స్వప్నాలు ఉన్నాయని యోగులు చెబుతున్నారు వారి మాట కాదు అనడానికి వీలు లేదు కనుక ఎవరికైనా సరే ఈ ప్రపంచం తుల్యమే ఇది పరాబ్రహ్మలోంచి వివర్త ప్రక్రియలో జన్మించినదే అందుకే ప్రపంచంలో కనిపించే ప్రతీది పరాబ్రహ్మస్వరూపమే అవుతోంది అని నాకు అర్థం అవుతోంది ఈ అనుభవం నాకు స్థిరపడింది అయితే ప్రపంచం విషయంలో నాలుగు రకాల దృష్టులు ఉన్నాయి ఒకటి అజ్ఞదృష్టి దీనిలో జగత్తు సత్యం రెండు వివేకదృష్టి దీనిలో జగత్తు మిథ్య మూడు ముక్త దృష్టి దీనిలో జగత్తు బ్రహ్మ నాలుగు భూమికాక్రమ దృష్టి దీనిలో సాధకుడు అధిరోహించే జ్ఞానభూమికను బట్టి జగత్తు క్రమంగా సత్యత్వస్థితి నుంచి బ్రహ్మత్వస్థితికి చేరుకుంటుంది ఈ బ్రహ్మకే మరో పేరు ఆకాశం గురుదేవా మీరు అదే స్థితిలో ఉన్నారు నేను అదే స్థితిలో ఉన్నాను ఖమహంఖంభవాచిశకతాయి నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట తొంభై ఐదవ సర్గ అరవై రెండవ శ్లోకం మేను ఆకాశాన్నే మీరు ఆకాశమే చైతన్యము ఆకాశమే జగత్తు ఆకాశమే ఆకాశము ఆకాశమే మీరు చిదాకాశస్వరూపాన్ని పొందండి ఆ చిప్తనే మాట కూడా అక్కర్లేదు కేవలం ఆకాశస్వరూపాన్ని పొందండి ఆకాశము అంటే ఏ దృశ్యము లేని ఏ మాటలకు అందని స్థితి గురుదేవ మీరు అలాంటి స్థితిలో ఉండే నాకు ఈ బోధ చేశారు అందుచేత మీకు పరబ్రహ్మభావంతో నమస్కరిస్తున్నాను మీ అనుగ్రహం వల్ల నాకు ఇది బాగా తెలుస్తోంది రాముడు అనే నేను లేను నా ఇంద్రియాలు లేవు ఈ ఘటపటాదులు ఏవి లేవు ఆకాశం ఒక్కటే ఉంది అదే చిరాకాశం అదే బ్రహ్మాకాశం ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ మాటలన్నీ నా తల్లి గొడ్రాలు అన్నట్టు ఉన్నాయి ఇలాంటి వాక్యాలకు వాదసభలలో చాలా వ్యతిరేకత వస్తూ ఈ విషయం వాదాలతో తేలేది కాదు ఈ మాటల సారం ఆత్మానుభవవేత్తలకే తెలుస్తుంది అలాంటి వారి సభలోనే వీటికి విలువ ఉంటుంది ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఈ స్థితి మనోవాక్కులకు అతీతమైనదే అయినప్పటికీ దీని విషయంలో కాష్టమౌనమే సమంజసమైనప్పటికీ తగిన చోట దీనిని గురించి వివరించి చెబితే కానీ తత్వజ్ఞానం కలగడం లేదు ఇక్కడే నాకు చిన్న సందేహం ఉంది మనోవాక్కులకు అందని ఈ పరతత్వాన్ని ఈ శాస్త్రవాక్కులు ఎలా అందించగలుగుతున్నాయా అని దీనిని మీరే తేల్చి చెప్పాలి శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నకి వశిష్ఠుడు చెప్పిన సమాధానం రామ నువ్వు చెప్పిందే నిజం శాస్త్రం ఆత్మజ్ఞానానికి కారణం కాదు నిజానికి ఈ శాస్త్రం పరమాత్మ తనకు విషయం కాదు అని ప్రతిపాదిస్తుంది విషయం అంటే పదవాక్యాదుల చేత బోధింపబడేది అని అర్థం శ్రీరాముడు అడుగుతున్నాడు శాస్త్రానికి పరతత్వం విషయం కాకపోతే ఇంకా ఆ శాస్త్రం ఏం చేస్తుంది వశిష్ఠుడి సమాధానం అవిద్య చేత కల్పింపబడిన జ్ఞాతృజ్ఞేయ జ్ఞానాది భేదాలన్నీ తొలగిస్తుంది దాని పని అంతవరకే ఆ భేదాలన్నీ తొలగిపోగా ఏది మిగులుతుందో అది నువ్వే కనుక్క నీకు ఇక వేరే ప్రమాణాలతో పని ఉండదు ఇక్కడ ప్రమాణాలు కొట్టే విషయ నిరూపణ చేసే శాస్త్రాదులు అయినా ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ చెబుతా విను దీనిని కాష్ఠ వైవిధికోపాఖ్యానం అంటారు కాష్ట అంటే కట్టెలు అమ్ముకునేవాడు వైవిధిక అంటే కావడి మూసేవాడు ఒక దేశంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది చుట్టుపక్కల అంతా కొండలు అడవులు ఉండడం చేత దూరం పోతే గాని నీరు దొరికేది కాదు అందువల్ల ఈ ప్రాంతంలో కావడి వేసుకొని నీళ్లు మూసే వృత్తి ఒకటి బయలుదేరింది కొన్నాళ్ళకి అక్కడ బావుల్లో నీరు పెరిగింది అందువల్ల ఈ కావడి వాళ్ళకి రాబడి తగ్గింది వాళ్ళు పేదరికంతో గిలగిలలాడే దశ వచ్చింది ఆ దశలో ఒక పెద్దమనిషి మనిషి వాళ్ల కష్టాలు చూసి జాలిపడి రురే చుట్టుపక్కల అన్ని కొండలు అడవులే కదా మీరు బలంగానే ఉన్నారు కదా ఇలా ఏడుస్తూ కూర్చోవడం కంటే అలా అడవిలోకి పోయి కట్టెలు కొట్టుకొని తెచ్చుకొని అమ్ముకున్న రాబడి బాగుంటుంది కదరా అని సలహా చెప్పాడు ఆ సలహా నచ్చి కాబడివాళ్ళు గుంపులు గుంపులుగా తలో పక్కకి అడవుల్లోకి వెళ్ళారు వాళ్లకు కట్టెలు దొరికే తెచ్చి ఊళ్ళో అమ్ముకున్నారు కొంచెం రాబడి పెరిగింది దాంతో అడవిలో మరికొంత లోపలికి పోవడం మొదలుపెట్టారు అలా పోగా పోగా వాళ్లల్లో కొంతమంది అదృష్టవంతులకు రకరకాల పళ్ళ చెట్లు కనిపించాయి కొంతమందికి పూల చెట్లు కనిపించాయి కొంతమందికి కొండ గుహల్లో బంగారు గీతలున్న రాళ్ళు రత్నాలు కూడా దొరికాయి ఎవరికి ఏది దొరికితే అది తెచ్చి అమ్ముకొని వాళ్ళ వాళ్ళ సంపదను పెంచుకుంటూ ఉండేవారు కొందరు దురదృష్టవంతులకి ఎప్పుడు కట్టెలు మాత్రమే దొరుకుతూ ఉండేవి వాళ్ళు వాటితోనే ఎలాగూ అలా జీవితం సాగిస్తూ ఉండేవారు ఇలా ఉండగా అలా కట్టెల కోసం వెళ్ళిన వాళ్ళల్లో ఒకడికి ఒక రోజున సరాసరి చింతామణి దొరికింది ఇక చెప్పేదేముంది వాడు కోరుకున్న ప్రతి కోరిక తీరిపోయింది శాస్త్రాల ద్వారా ఆత్మలాభాన్ని పొందడం కూడా ఇటువంటిదే ఈ కథలోని సంకేతాలను నేనే వివరిస్తాను నేను ఈ కథలో చెప్పిన కాబడివారు అంటే సామాన్య మానవులు అడవులు అంటే గురువులు శస్త్రాలు ఇటువంటివంటివి వృత్తి అంటే భోగాభిలాష ప్రతి వాడు భోగాల కోసమే శాస్త్రాలు చదువుతాడు కానీ క్రమక్రమంగా ఆ శాస్త్రాలలో మరింత లోతుకు పోతాడు అలా పోయిన కొద్దీ వాడివాడి అదృష్టాన్ని బట్టి అంటే యోగ్యతను బట్టి పైపై జ్ఞాన భూమికలు అందుతూ ఉంటాయి ఇలా కట్టెల వాళ్ళకి పళ్ళు పూలు రత్నాలు దొరికినట్టు ఎవడో ఒకడికి చింతామణిలాగా ఆత్మజ్ఞానం కూడా దొరికేస్తుంది కాగా భోగాల కోసం శాస్త్రాల వెంట పడ్డవాడికి భోగ మోక్షాలు రెండు అందుతున్నాయి దీనిని శాస్త్ర పరిభాషలో చెప్పాలి అంటే శాస్త్రాలు ముఖ్య వృత్తితో ధర్మార్థ కామాలను బోధించి లక్షణావృత్తితో పరబ్రహ్మని బోధిస్తున్నాయి ఇందుకోసం అవి పనిచేసే విధానాన్ని చెబుతా విను శాస్త్రాలు కూడా మాయలో భాగాలే కానీ వాటి అధ్యయనం వల్ల అవిద్యలో ఉన్న సాత్విక భాగం పెరుగుతుంది దానివల్ల ఆ వ్యక్తిలోని పవిత్రత పెరుగుతుంది దానివలన వాడి మనసులో పుట్టే వికల్పాలు అన్ని ప్రక్షాళనం అవుతాయి స్వచ్ఛమైన ఆత్మతత్వం మిగిలిపోతుంది కనుక శాస్త్రాల వల్ల సూటిగా ఆత్మజ్ఞానం అందకపోయినా అది అందేందుకు అవి సహకారం చేస్తాయి కనుక వాటిని ఆదరించాలి లేకపోతే రామ తత్వజ్ఞానాన్ని పొందగోరే సాధకుడు ప్రపంచ వ్యవహారాలలో ఎలా నడుచుకోవాలో ఆ కిటుకులు నీకు చెప్పవలసి ఉంది ఒకటి వివేకాన్ని పొంద వాడు నీలాగానే చిన్నతనంలోనే తత్వ విచారణ ప్రారంభించాలి 2. సమస్త జీవులలోనూ అనుగతంగా ఉన్న ఏకాత్మను దర్శించడం అభ్యసించాలి 3. ఇతరులలో ఉండే గుణదోషాల పట్ల వైషమ్యం అంటే హెచ్చుతగ్గులు పెట్టుకోకూడదు నాలుగు తన సుఖం ఎటువంటిదో పరుల సుఖం కూడా అలాంటిదే అనుకోవాలి ఐదు గుణోషాల పట్ల సమదృష్టితో పాటు సర్వజీవుల ఎందు సమంగా వ్యాపించు ఉన్న బ్రహ్మయందు కూడా దృష్టిని పెంచుకోవాలి ఇదే నిజమైన సమదృష్ట ఆరు సమతాదృష్టి పెరుగుతున్న కొద్దీ సర్వభూత మైత్రి పెరుగుతుంది ఏడు దానివల్ల మనస్సుకు గొప్ప సుఖం కలుగుతుంది ఎనిమిది దానివల్ల శీతోష్ణాది ద్వంద్వాలను సహించే శక్తి కూడా పెరుగుతుంది తొమ్మిది క్రమంగా దుఃఖం కూడా సుఖంగానే మారిపోతుంది పది మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే సద్గుణాలు వెంటబడతాయి పదకొండు చివరికి తత్వజ్ఞానం కూడా అందుతుంది రామ వీటిలో సమదృష్టి చాలా ముఖ్యం పూర్వం శివిచక్రవర్తి ధర్మరాజు జనక మహారాజు జడభరతుడు ధర్మవ్యాధుడు మొదలైన మహాత్ములంతా సమదృష్టి వలననే ఉత్తమ స్థితిని అందుకున్నారు సమదృష్టి కలవాడు ఎలా ఉంటాడో ఒక్క మాటలో టూకీగా చెబుతా వినుకరణం ఉత్తరాార్థం నూట తొంభై ఎనిమిదవ సర్గ నలభై మూడవ శ్లోకం మరణాన్ని కోరకూడదు జీవితాన్ని కోరకూడదు ఏది ఎలా ప్రాప్తిస్తే దానిని అలా సమదృష్టితో స్వీకరిస్తూ హింసకు దూరంగా జీవించాలి ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ సర్గలో సమదృష్టి యొక్క ప్రాశస్యాన్ని వర్ణించడం కోసం వాల్మీకి మహర్షి సుమారుగా ముప్పై శ్లోకాలు తీసుకున్నాడు శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు గురుదేవ కొందరు జీవన్ముక్తులైన తరువాత కూడా కర్మ పరిత్యాగం చేయడం లేదు ఎందుకని వశిష్టుడి సమాధానం రామ సంగ్రహంగా చెప్పాలంటే దానికి రెండే కారణాలు ఒకటి వాళ్లకు పరిత్యాగ దృష్టి లేదు స్వీకరణ దృష్టి లేదు కనుక వాళ్ళ దృష్టిలో కర్మత్యాగం చేసినా వాళ్లకు సొంత ప్రయోజనం లేదు కర్మ కర్మస్వీకరణ చేసినా వాళ్లకు సొంత ప్రయోజనం లేదు కానీ సత్కర్మ స్వీకరణ వల్ల పక్క ప్రయోజనం కలుగుతుంది రెండు జీవన్ముక్తి కలిగిందంటే దాని వెనకాల చాలా కాలం చేసిన సత్కర్మాచరణ ఏదో ఒకటి ఉంటుంది అది తప్పదు ఆ అలవాటు బలం వల్ల అదే పనిని కొనసాగించడంలో వాళ్లకు ఏమి శ్రమ ఉండదు అందుకే జీవన్ముక్తులలో చాలామంది సత్కర్మాచరణను కొనసాగిస్తూ ఉంటారు ఏ సత్కర్మ చెయ్యాలన్నా దానికి తగిన సాధన సంపత్తిని సంపాదించుకోవాలి ఆ సంపాదనలో కొన్ని దోషాలు వచ్చి పడుతూ ఉంటాయి జీవన్ముక్తులు అయిన వారికి ఆ దోషాల పట్ల కూడా భయం ఉండదు ఎందుకంటే వారు అన్ని విధాల అసంసక్త చిత్తులు ఆ స్థితికి చేరని మధ్యమ సాధకులు ఇళ్లల్లో ఉండి కొందరు తీర్థయాత్రలు చేసి అడవులకు పోయి కొందరు సమతా సాధన కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు సిద్ధులైన మహాత్ములలో కొందరు మాలాగా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు కొందరు మీలాగా రాజ్యాలు యుద్ధాలు చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా వారి సమతాస్థితికి భంగం లేదు ఆ సమైన బ్రహ్మలోనే నువ్వు ఉన్నావు అలాగే ఉండిపో ఇంతకంటే చెప్పవలసిన మాట లేదు మహర్షి బోధ ఈ దశకు వచ్చేసరికి ఇటు రామ వశిష్ఠులు అటు మహాసభలోని శ్రోతలు అంధరూ కూడా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయారు సభంత నిశ్చలం అయిపోయింది మున్ముందుగా విశ్వామిత్రాది మహర్షులు కళ్ళు తెరిచి ఆనందపరవశులై సాధు సాధు అంటూ సాధు వాదాలు చేశారు ఇంతలో ఆకాశం నుండి పుష్పవృష్టి రాలింది దేవదువులు మూగ ఆకాశంలో ఉండే సిద్ధులు మేం ఇంతకుముందు ఎన్నో ప్రసంగాలు విన్నాం కానీ ఇలాంటి మహా బోధను ఎక్కడా వినలేదు ఈ బోధచేత ఈ చుట్టుపక్కల ఉండే పశువులు పక్షులు కూడా ముక్తిని అందుకుంటాయి అని రకరకాల పాటలు పాడారు అయోధ్యాపురవాసులంతా దేవదువులు విని అక్కడికి చేరి జయ జయధ్వాణాలు చేశారు దశరథ మహారాజు లేచి వశిష్ఠ మహర్షికి గురు పూజ చేసి గురుదేవా మీరు చేసిన మహోపదేశానికి ఏమిచ్చినా సాలదు నా రాజ్యాన్నే మీకు సమర్పిస్తున్నాను ఇక మీరే రాజు నేను మీ బంధు అన్నాడు వశిష్ట మహర్షి నవ్వి రాజా మాకు నమస్కారాలు చాలు రాజ్యాలు చేయడం మాకేమి చేతవును అది మీకే చల్లు దానిని మీ దగ్గరే ఉండి అన్నాడు దశరథుడు భయభక్తులతో మరి మాట్లాడలేకపోయాడు అప్పుడు శ్రీరాముడు గురువుగారి పాదాల మీద పుష్పాలు చల్లి గురుదేవా మా నాన్నగారే మీ దగ్గర మాట్లాడలేకపోతున్నారు నేనేమి మాట్లాడగలను నమస్కరించడకన్నా కన్నా చేయలేను అంటు ఆనంద భాష్పాలు రాలుస్తూ మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశాడు ఆ తరువాత లక్ష్మణ శత్రుఘ్నులు ఆ తరువాత ఇతర సభాసదులు వరుసలు పెట్టి వశిష్ఠ మహర్షికి పుష్పార్చన చేశారు అంతా అయినాక వశిష్టమహర్షి నెత్తిమీద ఉన్న పూలు దులుపుకుంటూ లేచి నిలబడి వినయంగా సభకు నమస్కరించి ఓ విశ్వామిత్ర వామదేవ నిమీ క్రతు భరద్వాజ పునస్థ్య అత్రి ఘృష్టి నారద శాండిల ఫాస భృగు ధారంద వత్సా వత్సాయనా ఇతరా మహర్షులారా సభా సదులారా నా పిచ్చి మాటలు విన్నారు కదా ఇందులో ఏమైనా అక్కర్లేని మాటలు కాని అనుచితమైన మాటలు గాని అపార్థమైన మాటలు కాని ఉన్నాయా ఉంటే అనుగ్రహించి చెప్పండి అన్నాడు ఆ మహర్షి వినయానికి సభ నివ్వెరపోయింది సభ్యులందరూ ఏక కంఠంతో మహర్షికి నమస్కారాలు చెప్పి వశిష్ఠుడి నోటి వెంట నిరర్ధకమైన మాట అనే మాటను ఇప్పుడు కొత్తగా వింటున్నాం అది అసంభవమైన మాట మీరే ఏకాంత గురువు మీకు నమో నమ అని మళ్ళీ మళ్ళీ ప్రశంసించారు ఆకాశంలో ఉన్న సిద్ధులు జీవన్ముక్తుడైన రాముడికి కూడా నమస్కారం అన్నారు ఇక అందరూ శ్రీరాముడికి కూడా జయజయధ్వాణాలు మొదలుపెట్టారు ఇలా ఆ ప్రాంతం అంతా గందరగోళంలో వశిష్ఠ మహర్షి ఉన్నట్లుండి శ్రీరాముడి వంక చూసి రామా ఇప్పుడు నీకు ఎలా ఉంది ప్రపంచం నీకు ఎలా కనిపిస్తోంది ఇంకేదన్నా అడగాలని ఉందే అన్నాడు శ్రీరాముడు తుల్లిపడలేదు సౌమ్యమైన స్వరంతో ఇలా అన్నాడు గురుదేవా మీ అనుగ్రహం వల్ల పరమనిర్మలంగా ఉన్నాను భ్రాంతులన్నీ తొలగిపోయాయి హృదయ గ్రంథులు విడిపోయాయి ఇంకేమీ అడగాలని లేదు వినాలనీ లేదు దేనిని సంపాదించాలని లేదు ప్రపంచమంతా చిరాత్మకంగా కనిపిస్తోంది ఇక మీరు చెప్పినట్లుగా సమతా దృష్టిలో స్థిరంగా ఉంటున్నాను అయినా ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విహిత కర్మలను ఆచరించ తలచుకుంటున్నాను నాకు ఇష్టము లేదు మీరు చెప్పారు కనుక మీ ఆజ్ఞగా శాస్త్రానుసరణం చేస్తున్నాను మీ అనుగ్రహం వల్ల ఇక ఏ సందేహాలు లేవు ఈ మాటలు విని వశిష్ఠుడు అంటున్నాడు ఆహా ఎటువంటి ఉన్నత స్థితికి చేరావయ్యా చిదాకాశం చిదాకాశంలో చేరింది నీకిక దుఃఖాల వల్ల భయం లేదు నీవల్ల మీ వంశమే పవిత్రం అయిపోయింది ఋువ్విక ఈ విశ్వామిత్ర మహర్షి కోరిక తీర్చడం కోసం ఆయన యాగాన్ని రక్షించుపెట్టు ఆ తరువాత నీ తండ్రి రాజ్యాన్ని పరిపాలించు నిన్ను ఆశ్రయించిన వారందరికీ సకల సంపదలు కలుగుగాకు ఈ మాటలు విని దశరథుడు పొంగిపోయాడు శ్రీరాముడు తన బ్రహ్మాత్మ స్థితిని మరోకసారి వివరించి చివరికి నైర్మలమస్ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్థం రెండు వందల సర్గ పన్నెండవ శ్లోకం నాకు నిర్మల స్థితి లభించింది నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అన్నాడు ఇంతలో మధ్యాహ్న సమయం అయింది వశిష్ఠుడు ఆనాటికి సభను ముగిస్తూ రామ ఇవాడ ఆలోచించుకో ఏదన్నా అడగవలసింది ఉంటే రేపు పొద్దున్న అడుగు అన్నాడు అందరూ లేచి వెళ్ళారు మరునాడు ఉదయం సభ ప్రారంభించగానే రాముడే సంభాషణ ప్రారంభించాడు శ్రీరాముడు వశిష్ఠుడితో అంటుతాడు గురుదేవ నాకు అడగాల్సింది ఏది తోచడం లేదు చెప్పవలసింది ఏమన్నా ఉంటే మీరే చెప్పండి వశిష్ఠుడు అన్నాడు నీకు జ్ఞానం కలిగింది అందుకే ఏమీ అడగబుద్ధి కావడం లేదు అయినా బాగా ఆలోచించుకుని నీ లోపల అనుభూతి ఇప్పుడు ఎలా ఉందో చెప్పు అంటే శ్రీరాముడు అన్నాడు నేను కృతార్థుణ్ణి అయ్యాను నిర్వాణాన్ని పొందాను మీరు చెప్పవలసినదంతా చెప్పారు నాకు అర్థమైంది ఇక మీ వాక్కు విశ్రమించుగాక ఈ మాటల విని వశిష్ఠుడు అంటున్నాడు రామ నువ్వు అలా అన్నా నేను మళ్ళీ కొంచెం చెబుతా వినావు అర్థాన్ని తుడిచిన కొద్దీ మెరుగు ఎక్కుతుంది అలాగే తత్వజ్ఞానం విన్న కొద్దీ ఆత్మానుభూతి సుస్థరం అవుతుంది కనుక విను నేను చెప్పే అర్థం నీ మనస్సే దాంట్లోంచి ప్రపంచాన్ని తుడిచిపెట్టేయాలి దానికో ప్రక్రియ చెబుతా వినం ప్రపంచం అంటే నామరూపాలే కదా నామరూపాలంటే శబ్దార్థాలే కదా మరి శబ్దార్థాలంటే ఏమిటి ఆవు అనే మాట చెవిన పడింది వెంటనే మనసులో ఒక అర్థం స్ఫురించింది అర్థం స్ఫురించడం అంటే ఏమిటి మనసులోకి నాలుగు కాళ్ళు రెండు కమ్ములు వగైరా కళ ఒక ూపం వచ్చింది ఈ రూపమే ఆ శబ్దానికి అర్థం ఇంతకు ఈ రూపం అంటే ఏమిటి నీకు తత్వజ్ఞానం లోకపోవడం వల్ల భ్రాంతి కలిగి దాని వల్ల ఒక దృశ్యం కనిపిస్తోంది అదే రూపం కాగా రూపం అనేది భ్రాంత్యాత్మకం అసత్యం కనుక ప్రపంచంలో ఏ శబ్దాన్ని తీసుకున్నా సరే దానికి గల అర్థం అసత్యం అని తేలిపోతోంది ఆవు అనే శబ్దానికి గల అర్థం అసత్యమని లేనిదని తుడిచి పారేస్తే అప్పుడు అక్కడ అర్థం లేని ఒక ధ్వని మాత్రం మిగిలి ఉంటుంది ఆవు అనే శ్రవణగమ్యమైన ఆకారంతో అంటే చెవులకు మాత్రమే తెలిసే ఆకారంతో అప్పుడు అర్థం లేని ఆవు అనే శబ్దానికి ధార కిందక పడుతూ ఉంటే వినిపించే టపటపమనే శబ్దానికి తేడా ఏమిటి ఏమీ లేదు కనుక ఆ శబ్దం కూడా అసత్యమే ఈ విధంగా ప్రపంచంలో ఉండే శబ్దార్థాలు రెండూ అసత్యం అయిపోతే ఇక ఈ లోకానికి స్వప్నానికి తేడా ఏమిటి ఇక ఈ ప్రపంచం ఎక్కడ ఉంది కనుక ఈ ప్రపంచమంతా కనిపిస్తున్నా సరే లేనిదే దృశ్యమార్జనకు అంటే సాధకుడు దృశ్యాలను తుడిచి వేసుకునేందుకు ఇది ఒక ప్రక్రియ శ్రీరాముడు అంటున్నాడు ఈ ప్రక్రియలో ఈ భూమి ఈ కొండలు ఈ పంచభూతాలు ఇవన్నీ పుట్టేది ఎలా అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు నీ స్వప్నంలో వీటన్నిటినీ ఎవడు సృష్టించాడో ఎలా సృష్టించాడో ఎలా సంహరించాడో చెప్పు అంటే శ్రీరాముడు జాగ్ర ప్రపంచంలో ఉన్న పంచభూతాలకు అస్తిత్వం ఉందనుకుంటే వాటి సంస్కారాల వల్ల స్వప్న పదార్థాలు పుట్టాయని చెప్పవచ్చు కానీ జాగ్రత్త పదార్థాలకు వెనుక సరియైన కారణం లేదు కనుక వాటికి అస్తిత్వమే లేదు కనుక ఉన్న శుద్ధ చైతన్యమే ఒకసారి జాగ్రత్త స్వరూపంతోను మరోసారి స్వప్న స్వరూపంతోను కనిపిస్తోంది నిజంగా ఆలోచిస్తే ఇలా కనిపిస్తోందనడం కూడా అబద్ధమే ఉన్న శుద్ధ చైతన్యం ఎప్పుడూ అలాగే ఉంది యథార్థం తెలిసినవాడు దానిని అలాగే చూస్తాడు అనగా తత్స్వరూపంగా ఉండిపోతాడు వాడు దేనినో చూస్తున్నాడంటే చూడనియండి అంతా బాగానే ఉంది కానీ గురుదేవా ఏ రూపము లేని శుద్ధ చైతన్యానికి జాగ్రత్త స్వప్నాలలో దేహం ఎలా వస్తోంది అనే ప్రశ్న ఒకటి వస్తోంది దానికి సమాధానం ఎలా చెప్పాలి ఈ విషయం రెండు సర్గలో వచ్చింది శ్రీరాముడు ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు అదేనయ్యా చెప్పేది ఏమీ లేనిచోట దేహం అనేది పుట్టినట్లు కనిపిస్తోంది కనుక అది లేనిదే అని చెప్పాలి వివర్తవాదాన్ని అర్థం చేసుకున్న తరువాత నీ ప్రశ్నకి అర్థం లేదు సృష్టి ప్రారంభంలో పంచభూతాలకే ఉత్పత్తి లేదంటుంటే భూతజన్యమైన దేహానికి అస్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఉన్నది ఒకటే అది చిత్ తత్వం మీద రెండు రకాల వివర్తాలు ప్రవహిస్తున్నాయి తత్వం అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు మీరు పూర్వం కూడా రకరకాల బ్రహ్మాండాలు వర్ణించారు లీలోపాఖ్యానము భుసుండోపాఖ్యానము వంటి వాటిల్లో వాటిల్లో మనం ఉండే ఈ బ్రహ్మాండం ఎలాంటిది వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు దీనిని గురించి కొత్తగా చెప్పేది ఏముంది చెప్పవలసింది పూర్వమే చెప్పాను బ్రహ్మాండం ఏదైనా అక్కడ నిజంగా ఉన్నది అధిష్టాన పరబ్రహ్మమే అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు ఆ బ్రహ్మ ఈ బ్రహ్మాండంగా ఎప్పుడు తయారైంది ఇలా ఎంత కాలం ఉంటుంది ఇప్పుడు దీని కొలత ఎంత అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు బ్రహ్మ ఎప్పుడూ బ్రహ్మాండంగా తయారు కాలేదు అయినట్టు తనను తానే చూసుకుంటుంది ఎలా నువ్వు స్వప్ననగరాన్ని స్వప్న నగరాన్ని చూసుకున్నట్లుగా లేనిదానికి కొలతలేమిటి నిద్ర తొలగిపోతే స్వప్ననగరం పోతుంది అజ్ఞానం తొలగిపోతే బ్రహ్మాండం పోతుంది రామ పూర్వం ఒకప్పుడు ప్రజ్ఞప్తి అనే రాజు నన్ను ఇలాంటి ప్రశ్నలతోనే ముంచెత్తాడు అతని ప్రశ్నలు నా సమాధానాలు వింటే నీ సందేహాలు అన్నీ తీరిపోతాయి అది చెప్తాను విను మధ్య సముద్రానికి నేతి సముద్రానికి మధ్య కుశద్వీపం ఒకటి ఉంది అక్కడ ఇలావతి అనే పట్టణానికి రాజు ఈ ప్రజ్ఞప్తి ఒకసారి పనిబడి నేను అతని దగ్గరికి వెళ్ళాను అతను అప్పటికే తత్వచింతన చేస్తూ ఉన్నాడు కాబోలు నన్ను కూర్చోబెట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు కుప్పించాడు అతను ఏం అడిగాడో విను జయ గురుదత్త